ॐ श्री गुरुभ्यो नमः श्री गुरुभ्यो नमः ॐ तत्सत् सर्वं सत्कारमो विद्यार्थम ॐ बोधं लेवे रचे के वद కోతం రాజస్ చాలా కుటుంబం మనం తపస్సు గురించి మాట్లాడుతున్నాం ఇది చాలా ప్రధానమైన టాపిక్ ఎందుకంటే మనందరి జీవితాలలో తపస్సు ఉంటుంది ఎటువంటి జీవితాల్లో తపస్సు ఆస్తులందరూ కుటుంబ తపస్సు చేస్తూ తపస్సు అంటే మానసికంగా చేస్తారు అంటే ధ్యానం చేస్తారనుకోండి మానసికమైన తపస్సు అవుతుంది ఎవరికైనా మంచి జరగాలి అని కోరుకున్నాను అనుకోండి కూడా మానసికమైన తపస్టే పవిత్రమైన సంకల్పన ఏదైనా మానసమైన తర్వాత వాగ్ రూపమైన కూడా చేస్తూ ఉంటారు జనులు మహోత్స అనుకోండి సామాజిక సమాజంలో దృక్షికంగా జరగబుంది విష్ణు సహస్రనామ పారాయణ లలితా సహస్రనామ పారాయణ అలాగా విస్తారంగా చేస్తూ ఉంటారు విష్ణు సహస్రనామం అంటే చాలా సాశ్వకమైన సహస్రనామము ఒరిజిన అండ్ చాలా పవిత్రమైనది మోర్ ఫిల్సాఫికల్ ధ్యాన్ ఆ సహస్ర మోర్ ఫిలోసాఫికల్గా ఉంటుంది అది విష్ణు సహస్రనామం ఎప్పుడు కూడా క్రిస్టాఫికల్ గా ఉన్నదానికి వాల్యూ ఎందుకంటే తత్వానికి సత్యం వస్తూ ఉంటే దగ్గరగా ఉంటుంది లలితా సహస్రనామము అది మోస్ట్ లిఫలవాలజికల్ ఓసారి లలితా సహస్రనామం అయితే నేను ఆ టైంలో కేవలం క్రిస్టాఫికల్ ఉండే నామాలను డిఫర్ నేను అంతసంగం చేశాను అప్పుడు నాకు అనిపించింది అక్కడక్కడ జరుగుతాయి మనకి ఫిలోసాఫికల్గా తత్వానికి దగ్గరగా ఉండే నామాలు అక్కడక్కడ జరుగుతాయి అవి ఉంటాయి చాలానే ఉంటాయి కానీ ప్రధానంగా మిషలాజికల్కి అంటే మనం స్టోరీస్కి సంబంధించిన నామాలతో ఎందుకు సో ఈరోజు ఎందుకు సంస్కారం ఉంటుంది వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళకి నచ్చుకుంటుంది ఇప్పుడు విష్ణు సహస్రనామం ఇలాది కింద పారాయణ చేస్తారు అదే మిహలాజికల్ దృష్టి స్టోరీస్ మహిమలు అలాంటి దృష్టి కలవాళ్ళు చాలా మంది అధిక ప్రజలు అలా ఉంటారు వాళ్ళకి విష్ణు సహస్రనామం సంపద ఎంత సహస్రనామం అనేటువంటి జబర్దస్త్ ఎవరి సంస్కారాలు వాళ్ళ గుర్తుంది కాబట్టి ఆ రకంగా సమాజంలో దృప్స్ కింద చేరి పారాయణలో చేస్తూ ఉంటారు అది వాగ్ రూపమైనది కారికమైన తపస్సు వస్తుంది ఇప్పుడు మీరు అక్కడ దండం పెడతారు స్వామికి వస్తే స్వామి దండం పెడతారు ప్రదక్షిణాలు చేస్తారు ఎంత కూడా కారికమైన తపస్సులో భాగమే ఎవరికైనా కొంచెం సేవ చేస్తారనుకోండి అది అది కూడా కారికమైన తపస్సు చాలామంది అలా అనుకో దేవాలయాలు ఈ ప్రదక్షిణం చేస్తే తమస్సు అవుతుంది అనుకుంటారు తప్ప ఎవరికైనా కొంచెం సహాయం చేయిస్తే అది తపస్సునే అనుకో కొంచురదృష్టకరమైన లోపం శ్రీలో లోపం అది కాబట్టి ఈ విధంగా అందరూ కార్యక్రమైన తపస్సులు చేస్తూ ఉంటారు మంత్రజపం కూడా బాధ్యతమైన తపస్సులో పడుతుంది మంత్రజపండి కానీ దాని యొక్క పద్ధతిలో చేస్తే మానసమైన తపస్సు అనే స్థాయికి కూడా మంత్రజపం ఎదిగే అవకాశం కలదు ఈ విధంగా తపస్సులు అందరూ ఎదుగుండాలి తపస్సులు ఎన్ని కూడా లేదు కేవలము మేము నాస్తికులను అని ముద్ర వేసుకుని అలా దిగి కూర్చుంటాం నాస్తికులను దేవుడికి మాకు పడదు అన్న చిన్న వాళ్ళని నిహాయిస్తే తపస్సు అందరూ చేస్తాం వాడు కూడా చేస్తారు నాస్తికులు అనుకునేవాడు కూడా సమాజాన్ని పనులు చేసినప్పుడు తపస్టేస్తాం అయితే ఈ తపస్సు సాత్వికమయ్యే తపస్పాల మీకు కాకుండా నిన్న విజానం అయినా మళ్ళీ రీక్యాప్ ఎప్పటికప్పుడు కొత్త సాత్వికం అవ్వాలంటే మూడు కండిషన్స్ ని మనం సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది ఒకటి అఫలాకాంక్ష ఫలాకాంక్ష లేకుండా ఫలమును అపేక్షించకుండా మనం ఏ పని అది సాత్వికమైన తపస్సు అవుతుంది ఫస్ట్ కండిషన్ అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి మూడు సైవోట్రేషన్స్ సాటిస్ఫై అవ్వాలి రెండవది శ్రద్ధ మూడవది యోగ యుక్త అని అంటారు కదా అంటే సమాధానము అంటారు అంటే మనస్సు యొక్క ఏకాగ్రత ఈ మూడు కండిషన్స్ శాటిస్ఫై అవ్వాలి సపోజ్ ఈ మూడింట్లో అఫలాకాంక్షను మీరు కొట్టి పారేసి ఫలాకాంక్ష పెట్టుకున్నారనుకోండి ఫలాకాంక్షతో చేస్తున్నారనుకోండి శ్రద్ధను యుక్త ఉంటాయి శ్రద్ధతో చేస్తారు ఏకాగ్రతతో చేస్తారు దాన్ని ఫలమును అపేక్షించి చేస్తారు అది రాజస్వపు స్తం సరే ఒక్క ఐటమ్ను మైనస్ చేసేప్పటికీ రాజస్య తోకం ఇంకొక ఐటెం మైనస్ చేయండి అదేమిటంటే సమాధానము కానీ నిర్తానమే దాన్ని కూడా అంటే ఫలకా ఫలమును తోటి చేస్తారు శ్రద్ధతో చేస్తారు కానీ మనుషుల యొక్క ఏకాగ్రత లేకుండా చేస్తారు అప్పుడు అది తపస్సు అయితే కాబట్టి సాత్విక తపస్సుగా దాన్ని నిలబెట్టడానికి అంత గొప్ప ప్రయత్నం చేయాల్సి ఉంటుందన్నమాట సాత్విక తపస్సు యొక్క లక్ష్యం అయితే వాస్తవంలో కొంచెం వివేకం నేర్చుకున్నట్లయితే అంటే భగవద్గీత ఇత్యాది సాత్విక చింతనతో కూడిన ప్రసంగములను విని వాటిని వంట పట్టి ఆటలింపు చేసుకు వాటిని జీవితంలో మనం ఆచరణలో తెచ్చుకోవాలి అనే ఉత్సాహం ఉన్నట్లయితే ఆ ఉత్సాహం ఉన్నదంతప్పుడు భగవద్గీయుడు క్లాసులు ఇస్తూ ఉంటాడు ఈ గురువు గురమైన వివేది సంబంధించి సంస్కృతం సాగుతారు దేవు సాధిత ఈ చెవితో విని ఈ చెవితో ఈ చెబితే కానీ దేవునికి సాగుతారు దాని దాని దాని పాఠం దాని పాఠంగానే ఉంటుంది పాఠాలని వినేస్తూ ఉంటాను ఉపనిషత్ పాఠాలన్నీ వినేస్తాను కానీ జీవితంలో మనకు చాలా రాజసంగా చాలా సంసార బంధంలో చిక్కుబాడు అది బాగా గట్టిగా ఉండే విధంగా చాలా ఛాదస్యంగా మోక్షంగా జడంగా ఉండి ఉంటారు పాఠాలు మాత్రం వినేస్తూ అలా ఉండిపోయినప్పుడు కొంచెం ఆశ్చర్యం వస్తుంది పాఠాలు విన్నారు కానీ ఏమీ మార్పులు పండుగ లాగా ఉండిపోయారే అని ఆశ్చర్య మీరు అన్నప్పుడు ఇది అనేది ఆశ్చర్య కాబట్టి పదాలు దాకా పదమే తపస్సు మనకు రాజస తామస్సు తపస్సులు చేసేస్తూ ఉంటాను ఇది ఒక దురదృష్టకరమైన ప్రతి కాబట్టి మనం తపస్సు కొత్తగా మొదలుపెట్టకట్లా మీరు తపస్సు కొత్తగా మొదలుపెట్టకల్లా నేను మీకు హామీస్తున్నాను మీరందరూ గొప్ప తపస్యాలు మీరందరూ కూడా కృషి కేసులో ఉన్న కూడా ఎక్కువ తపస్సు తెలుసుకో అసలు ఈ హైదరాబాద్ రోడ్లలో ఈ ట్రాఫిక్ జాముల్లో ఈ దుమ్ములో కూలిలో ఆ కష్టాలన్నింటికి వచ్చి మంచి కొంచెం మెట్రో వచ్చేట పరిస్థితి ఇంప్రూవ్ అయినమాట వాస్తవమే అయినప్పటికీ ఇంకా పూర్తిగా మెట్రో లాగే అక్కడక్కడ ఇంకా నిర్లే ఉంటుంది ఆ కష్టాలన్నింటికి వచ్చి క్లాసులో ముందు కూర్చున్నారు అంటే కూడా ఋషికేష్లో ఏముంది ఆశ్రమంలో కూర్చుంటాను ఎవరో భోజనాలు తయారు చేసి పొందిస్తాను సన్నా దాభివృద్ధి భూమిను తర్వాత హల్వాత్యాసంగా భక్తించి కాలక్రమం చేసుకోవడం ఒకసారి చూసి దాన్ని పెట్టుకోవడం విశ్వాధిగా ఉంటుంది అక్కడ తప్పి హైదరాబాద్ మహానగరంలో విశ్వాసం చేయడం ఒక అని అనిపిస్తుంది కాబట్టి తపస్సు చేయడం నేను మీకు సలహా పెట్టడం మీరు గొప్ప తపస్యాలు మీరు విషయం విని విడి వ్యవస్థ మీరు ఆ తపస్సుకి మూడు లక్షణాలు జోడించే ప్రయత్నం చేస్తే సార్ వజ్రం మీ దగ్గరే ఉన్నది కొత్తగా మీరు వజ్రాన్ని సంపాదించడం ఆ వజ్రానికి కొంచెం స్థానం పెట్టడం అంటే స్థాన పట్టడం పట్టడం ఫలాకాంక్షలు లేకుండా చేసేయాలి అసలు ఫలాన్ని అపేక్షించడం అవసరం మీరు ఫలమును అపేక్షించడం ద్వారా నా ఈ కోరు మరిగా నా ఈ కోడికి తీర్చు అని ఆ విధంగా ప్రార్థించే తప్పంగా చేయడం ద్వారా మీరు మీకు మీరు ఏమీ హితమును చేసుకోవటం లేదు చేసుకోవటం లేదు మీరు అది అర్థం చేసుకున్నారు దేవుడు ఆ కోడికి తీర్చాడు ఆ తీర్చడం వల్ల మీకు ఒరిగి ఉండదు ఉంటే కోరికతో తపస్సు చేశామని రాజస్వంలో పడ్డామే తప్ప దానివల్ల ఒరిగి ఉండదు ఇప్పుడు నా పుత్రుడికి అర్జెంట్ గా పెళ్లి కావాలి అని నేను పూజలు మొక్కలు చేశాన సరే పెళ్లి అయ్యింది అనుకోండి రెండు సమస్యలు ఉంటున్నావుతాయి ఈ పూజలు మొక్కలు లేకుండా ఉంటే పెళ్లి అయ్యిదా కాదా అని ప్రశ్న ఒక ప్రశ్న ఎందుకంటే పూజలు చేసిన వాళ్ళకు తీర్ అవుతుంది చేయలేని వాళ్ళకు తీళ్ళు అవుతుంది కాబట్టి దానికి ఆ కనెక్షన్ పెట్టడం ఇహలకు ఇహి ఇహ ఫలము ఇహల ఒక ఫలం ఉన్నప్పుడు కనెక్షన్ ఇవ్వడం చాలా కష్టమైన బట్ ఆ పూజ చేసే వాళ్ళు బాగా ఉంది ఇప్పుడు ఆ పుత్రునికి ఆ వివాహం అవటం వల్ల మీకు దుఃఖం కలిగిందో దుఃఖం కలిగిందో వెరీ డిఫికల్ట్ ఆన్సర్ ద్వశ్చన్ మరి ఇంత మహాభాగ్యానికి ఆ చేసి పూజలు ఆ చేసి ప్రార్థనలు కళాకాంక్షలు లేకుండా చేస్తే పోలేదుగా సో కాబట్టి ఏ ఫలమైనా అంటే ఏ ఫలమైనా సాంసారికమైన ఫలములు ఏవైనా సరే కోరలవి కానే కాదు అందుకోసమే శ్రీకృష్ణుడు కోరకుండా చేయాలి ఫలములు కోరకుండా చేయగలిగితే మోటివ్లేషన్ ఆ స్థాయికి మీరు మీ అంతఃకరణాన్ని తీసుకు వెళ్ళగలిగితే మీరు సంసారాన్ని దాచేస్తాను ఏమీ అసలు ఆలోచన లేదు కాబట్టి ఆ సాంస్కృతిక వస్తువు యొక్క మహిమ చాలు ఇక రాజసభ పస్తు చూస్తూ ఈ రాజసభ పుస్త సత్కారం కోసం చేస్తా సత్కారాన్ని కోసం చేస్తా సత్కారం అంటే చాలా చూసినట్లే అంటే మనం ఒక వాతావరణంలో తర్వాత తాత్విక చింతన సరళమైన జీవన విధానము వీటికి అవలంబడ్డ వాళ్ళకి తమ ఎందు లక్షణముల యొక్క మహిమ అనుభవానికి రాదు వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఆర్మంగా ఉంటాయి ఏవైతే సహిమాన్వితములైన గుణములో అవి సహజ గుణములు ఆ గుణముల యొక్క మహిమ ఎదుగుతా మీకు అనుగుణంగా మహిమను గుర్తు చేయడానికి కూడా కష్టమవుతుంది కానీ మీరు కాంట్రాక్ట్ చూసుకుంటే ఆ గుణము యొక్క మహిమ నేను దృష్టాంతం చెప్తాను ఒక ఆయన భూమిలో విసుకొని తపస్సు చేస్తారు అలాగే చుట్టూనే శివలింగం ఆయన పెట్టి వీడియో చుట్టూ వీడియోగ్రఫీలో పెట్టుకుని ఆ శివలంగా ఆయన పదకొండు సార్లు అట్రాక్ట్ చేస్తారు నువ్మంటే నేను ఒకసారి కూడా చేసేటట్టు నాకు ఓపిక అయిపో ఆయన కొర కొన్నిసార్లు చేసేటంటే గట్టివడే కదా సామాన్యుడు అయితే కానీ ఆయన అలా ఎందుకు చేస్తారో తెలుసుకున్నా ఆయనకి సత్కారం కావాలి సత్కారం కోసం చేస్తాను సత్కారం కావడం అంటే ఆ మహాత్ముడు వచ్చేటప్పటికీ అందరూ లేచేస్తారు ఆయన వచ్చే చోట మూడు కుర్చులు ఉన్నాయంటే మూడు కుర్చీల్లో ముగ్గురు కూర్చుని ఉన్నారనుకోండి వెంటనే వాళ్ళలో ఒకరి కుర్చీ ఖాళీ చేసేసి ఆయన్ని దాంట్లో కూర్చోబెట్టారు గ్యాష్ లేకపోతే అక్కడ రసాభాస తర్వాత మూడు కుర్చీల్లో కుర్చి ఆయనకి ఇచ్చారు అనుకోండి ఆ కుర్చి మిగతా రెండు కుర్చీలతో సమానమైన స్థాయికి చెయ్యినది ఆయన ఉండకూడదు మిగతా రెండు కుర్చీల కంటే ఉన్నతమైన కుర్చి అన్నిటికంటే ఎట్టారు కుర్చీలు ఉండకూడదు తర్వాత వస్తున్నప్పుడు జయఘోష చెయ్యాలి జయఘోష చెయ్యాలి స్వామిజీ మహారాజ్కి జయ అనో ఏదో ఒక జయఘోష చేయాలి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జయఘోష వాళ్ళ ట్రేడ్ మార్క్ పెట్టుకుంటారు ఈ కంపెనీలు ట్రేడ్ మార్కులు పెట్టుకుంటున్నారు అలాగే ట్రేడ్ మార్క్ పెట్టుకుంటారు జయ జయ శంకర్ జయ జయ శంకర్ అంటే ఒక స్వామికి ఒక మహాత్ముడికి ట్రేడ్ మార్క్ ఉంటే అక్కడ శంకరెడ్డి కైలాసవాసే కళు లేకపోతే శంకరాచార్యులు అదో ఆయన ఊరితే మాట వరుస కైలాసవాసే శంకరాచార్యులు ఇతర మాట వరుస ఇప్పుడు వివేకానంద ఫోటో దాని కింద నా ఫోటో అలాగా కలిసిపోయిట్లా చెప్పుకుంటాను ఇప్పుడు నేను వివేకానందని ప్రమోట్ చేసుకుంటే నన్ను నేను ప్రమోట్ చేసుకుంటున్నాను మీరు ఆవు తప్పకుండా స్థూలంగా చెప్తే ఆయన వివేకానంద్ అంటే ఎంతో ప్రేమో అనిపిస్తుంది ఆ ఫోటో లక్షణం అనిపిస్తుంది ఆలోచించాలంటే జనులు మూర్ఖంగా ఉంటారు ఆలోచించాలి ఆలోచించే ప్రేమ ఆలోచించడం ఎప్పుడైనా చేస్తే అలవాటు చే అలవాటు వాళ్ళు ఎప్పుడైనా ఆలోచిస్తే కానీ లేదా గురి సమాన్ని తలం ఊపడమే తప్ప ఆలోచించే లక్షణం సమాజంలో ఉంటాడు దాంతో వాళ్ళు ఈ ఫోటో చూసుకుంటే ఎలా దీంట్లో ఎవరు ప్రమోట్ అయ్యో చూసు వివేకానంద ప్రమోట్ అయ్యా వివేకానంద గారు ప్రమోట్ అవుతుంది వివేకానంద మీరేం ప్రమోట్ చేయకుండా సూచుల్ని ప్రమోట్ చేసేట తనని తాను ఆయన ప్రమోట్ చేసి వివేకానంద ఫోటో తీసి తన ఫోటో ఒకటి వేస్తే అనుకోండి అది సరిగ్గా ప్రమోట్ అవ్వదు వివేకానంద ఫోటోను బాటుగా ప్రమోట్ చేస్తే మానవుని యొక్క మన శిష్టము మాయ పిభిచిని మాయచిని మాయ ఓ ప్రార్థన ఉన్నది ఓ ఈశ్వరాలు ఈ నా జీవితాన్ని ఆ పిభిచిని మాయ అంటే వ్యామోహ పెట్టేటువంటి మాయలు పడకుండా కాపాడు అనే ప్రార్థన ఉన్నది వాళ్ళు అలా ప్రార్థించు ఎందుకంటే మనము దేవుడు పేరు పెట్టి మన స్వస్థ ప్రయోజనాన్ని అనే శంక ఎవరైనా ఉపయోగ ఉండదు వాడే ముక్తి భాగ్యం వల్ల దేవుడి పేరుతో తమను తాము ప్రమోట్ చేసుకోవటం తమ గొప్పతనాన్ని ప్రచారంలో పెట్టుకోవటం అలా చేసిన వాళ్ళు ఆ సమస్య కూడా రాజ్యసభ సత్కార అంటే సత్కార సభాన్ని నేను వివరిస్తున్నాను జయఘోషం ఎక్స్ అంటే మహారాజు జయ హోమం లేకపోతే మొత్తం ఏదో రూపంగా జయఘోష ఇప్పుడు మీకు అందరికీ రామనామాలు జై కలిపించాలని అనిపించింది అనుకోండి కలిపించచ్చుగా అవే మనం ఎవడు కాదన్నాడు మామూలుగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చొని మహాత్ముడు కనపడినాడే జై రామ్ శ్రీరామ్ జయ రామ్ శ్రీరామ్ అన్నారండి ఇప్పుడు ఘోష చేస్తున్నట్టు ఇండైరెక్ట్ గా మహారాజుని ఘోష డైరెక్ట్ గా రాముడికి ఘోషం చేస్తున్నట్టు అనిపించిన ఇండైరెక్ట్ గా ఆయన్ని ఘోష చేస్తున్నారు ఒకవేళ మీరు అలా ఆయన దాన్ని అపేక్షిస్తున్నారు అలా కేంద్ర ప్రభువు చూస్తున్నాడా చేస్తున్నట్లయితే ఆయన చేసిన తపస్సు కాకుండా రాజస్వ తపస్సు మీకు ఏ రూపంగా అయినా ఈగోని దానితో ప్రవేశపెడితే ఆ ఈగోకి రసాయన వస్త్రాలు పెట్టి మంచి నామాలుగా ఉంటే అడ్డబంపు గట్టిగా పెట్టి ఆ ఈగోకి అహంకారాలు దాన్ని ప్రవేశపెడితే అని తపస్సు రాజస్సు తపస్సు చాలా తపస్సు చేస్తారు ఈ రాజస్వ తపస్సు వాళ్ళు చేసే తపస్సు సాత్విక చేయరటో సాత్విక సుకుమారంగా లేదా వాళ్ళు చేసే తపస్సు కూడా సుకుమారంగా ఉంటారు ఈ రాజస్సులు వీళ్ళు బందరించి తపస్సు చేస్తారు అంటే నిజంగా చెప్పలేదు కానీ అంతా రాజు సత్కారేస్తారు తర్వాత వారిని మధురమీ అవులతో ప్రశంసించా ఉంటారు చూశాను ఒక ఆయన వస్తున్నాడు వృష్ణం అంటే ప్రాణాయామ ప్రయో అని పిలిచాడు ఆయన సంతోషంగా వచ్చింది ఆయనకి ఆయన ఆసనం అనేది దేవుడు తెలుసు మామూలుగా పేపర్ని కూర్చోవడం కూడా ఆయన ఇచ్చాట కాదు ఈ వెయ్యి ఓవి యమా లేదు నియమాలేదు అది ఊహించాలి చాలా ఆయన దర్శనంగా కలిసి అందరికీ కొంచెం వేసి తగ్గాలని నీ పుట్టు నాకు నేను అది వాళ్ళతో పుట్టు చేస్తు అని చెప్పాలి కాబట్టి ఇంకేమోషం చేస్తే అనేది తల్లిదండ్రుల సంస్కృత కలములతో ప్రశంసలు చేస్తాను సభల్లో అభినందన పత్రము అంటే యజ్ఞము యాగము పెద్దది చేయడం ఎన్టీఆర్ గ్రౌండ్స్ లోనం లేకపోతే ఎగ్జిబిషన్ గ్రౌండ్ అలాంటి గ్రౌండ్స్ ఉండాలి మామూలు శివానందాశ్రమాలకు తోటి సరిపడం పెద్దది ఎవ్ చేస్తే ఆ యజ్ఞం సక్సెస్ఫుల్ లెక్స్టాయ్ తోని గవర్నర్ గారు వచ్చి ఒక గోల్డ్ తో ఉన్నటువంటి అభినందన పత్రము అయింది సమస్య అది ఆయన చాలా గంభీరంగా శుభీకరించి చాలా సంతోషం అందుకోసం అభినందన పత్రమును అపేక్షించి తపస్సు చేసినట్లయితే తపస్సు గొప్పది దాని వెనకాలన్న మోటివు నువ్వు భగవద్గీతలో తపస్సు గురించి చేర్చుండదు తపస్సు వెనకాలనే మోటివ్ గురించి తెలుసు ప్రపంచంలో ఏ రకంగా తపస్సు చేయాలి ఎలాంటి తపస్సు చేయాలి ఏం జపం చేయాలా లేకపోతే బలతం చేయాలా అవన్నీ చెప్పడం తపస్సు మీకు కొద్ది రూపాయలు తెలిసే ఉంటుంది మోటివ్ మీద ప్రాముఖ్య రూపాలు ఎక్కడైతే కనుక సత్కారం కోసం తపస్సు చేసేటట్లయితే అది రాజు తర్వాత మానం మానం కోసం తపస్సు చేస్తారు అంటే అందరూ నేను గొప్పవాడి అని తలంచలేము దానికే మానం నేను మహాత్ముడు అందరూ అనుకోవాలి అందుకోసం దాన్ని తపస్సు చేయాలి ఒకప్పుడు వస్త్రధారణము కీలక ధారణము ఆ దిశలో సపోర్ట్ చేస్తారు ఉంటుంది కొంత స్ట్రాంగ్ ఫౌండేషన్ కూడా ఉండాలి కదా కేవలం వస్త్రాలు కలపంతో ఎక్కడ ఉంటుంది కాబట్టి ఎంతో కొంత తమస్తోనే వస్తాను అలా దొరుకుతున్నట్లయితే నేను కొంత వాళ్ళు కాలం ప్రశంస లోకంలో వస్తుంది కానీ మానవుడు ఇలా అంటే నేను ఏదో క్లాస్ చెప్తాను ఇక్కడ ఎవరో మహాత్ములు ఇంకే తీసుకొచ్చాడు తీసుకొచ్చి వాళ్ళ పాపం ఉంటే సద్భోదయంతో తీసుకొచ్చారు ఈ మహాత్ముని ఆ మహాత్మని కలుపుదామనే భర్తతో తీసుకొస్తాడు ఆయన వచ్చారు అయ్యా వైఖరి ఆశ్రమం ఊసి వారి గురించి రెండు మాటలు సభాసభులంతా చెప్పడం లేదు తప్పకుండా చెప్పండి నాకు కూడా తెలియదు నేను అంటే ఆయన చెప్తున్నాడు ఈయన హిమాలయాల్లో చాలా దానంగా ఖర్చు అలా ఇంటి చెప్పడం అనవసరం లేదు అక్కడే విధానం అయింది అక్కడే హంసలోనే ఆదిలోనే హంసోనం అక్కడే ప్రారంభమైంది తర్వాత ఆయన ఏం చేసేస్తే ఇలా నాలుకను వెనుకకు మడిచి దాన్ని చేద్రా ఈ నాలుకను వెనుకకు మడిచినట్లయితే ఆ కొంత గ్యాప్ వస్తుంది అప్పుడప్పుడు ఎంపీస్ట్రీ తీరు వెళ్ళినప్పుడు కూడా కేంద్ర నాకు డెక్టిస్ అవన్నీ సో నేను వాళ్ళు డెప్ ఆయన ఏమో చాలా పవర్ఫుల్ ఇన్స్ట్రుడెంట్స్తో మామూలుగా దాన్ని శాస్త్రంగా ఎడ్యూజెన్స్తో నాలుక బయట పెట్టండి నా సరే బయట ఎందుకంటే అది అందరూ మీరు అలా నాలుగు నాటి తీసుకొస్తే కట్టడి ఉంటుంది తెలుగులో సాగుతుంది చావు చావు కబురు అది సాధత తెలుగు సాధుత చావు కబురు చల్లగా అక్కడే ఆయన చెప్తే దానికి కట్ అయిపోయింది నాలుగు చెప్తే వీళ్ళు అలా చెప్పకూడదు అయినా పర్వాలేదు ఆయన నాలుగు కనెక్ట్ పెట్టండి అదే కేసు దిగుతున్నట్టే దీనికోసం నాలుగున్నాడు ఆయన నాలుగు అలా వెనక్కి పెట్టి ఆ నాలుగు కొన ట్లా పెట్టి ఒక కొద్దిసేపు అయ్యాడు ఆ గ్యాప్ లో శివలింగం పెట్టి ఎందుకంటే ఆ గ్యాప్ లో శివలింగం పెట్టడం ఏమిటండి అదే పిచ్చి కొద్దిన ఇలాంటి బ్లాక్ మాస్టర్స్ అందరూ కూడా ఇట్ ఇస్ ఆల్ బ్లాక్ ఇలాంటి ప్రకారం చేసి చెప్తారు సమాజంలో జనుబు గల్లి గురుగాలండి దీని అందరూ కూడా ఇవన్నీ కోర్టు చేసిన ఆస్తికి లేనో వాళ్ళు ప్రచారం చేసుకుంటారు వాళ్ళకి తగినంత మెటీరియల్ని వీళ్ళు సప్లై చేసుకోండి అలాగే ఆరు మాసాలు తపస్సు చేస్తారు ఏ నాలుగు కింద శివలైన మెటీరియల్ తపస్సును ఎక్కడైనా శాస్త్రంలో ఉందా ఎక్కడ లేదు అశాస్త్రీయమైనటువంటి తపస్థి దాన్ని ప్రచారం చేయటం దీన్ని నేను దీన్ని ఎలా వర్ణించాలో దాని నేను మాత్రం మీ మానసిక ఆఫ్ ఇంపెడెన్స్ అని అంటూ ఉంటాను నేను ఇంగ్లీష్లో ఎందుకంటే అజ్ఞానాన్ని అలా జనానికి అందజేసేయటం వాళ్ళేమో దాన్ని గొప్పగా స్వీకరించి లేచెక్క పోవటం దానివల్ల ఎవరికీ ఏ ఉపకారమో లేదు ఒక రాంగ్ మోసం సమాజంలో మతం ఎగల మతాన్ని ప్రేమించే వారికి కలుగుతుంది మతాన్ని ద్వేషించే వారికి మనం వాళ్ళకి పాడర్ను సప్లై చేసి మెటీరియల్ని సప్లై చేసినట్టు కావటం ఇలాంటి వేషాలు వేయకూడదు చాలా తప్ప చాలా చాలా తప్పు అటువంటి రాజస్థ రాష్ట్రాలు సో తర్వాత ఆయన వయస్సు నూట సంవత్సరాలు నేను భగవద్గీత పాఠం చూస్తుంటే శరణ్ గంటాను హండ్రెడ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇయర్స్ కంటే ఆయన చూసాను ఒక చూసిన కూర్చొని భర్తలా ఉంది జుట్టు తెలుస్తోంది మస్తుటీస్ నూట అరవై సంవత్సరాలు ఎప్పడం శిష్యుడు వచ్చి అలా చెప్పడం ఎందుకు చెప్తున్నారు తర్వాత అంటే జను తను గొప్పవాళ్ళని అనుకోవాలి ఆయన గొప్ప తపస్సుని అనుకోవాలి నేను అలా చెప్పాను అనుకోండి నేను శ్రీకృష్ణుడు అలా తపస్సు చేశాను అని మీద చెప్పాను అనుకోండి దాని అర్థమైనా మీరు అందరూ అలా కూర్చుని వంద మంది పుర్చుల్లో మీరు ఎదుర్కొన్నా నేను కూర్చొని ఉన్నాను ఇక్కడ మీ అందరికంటే కూడా నేను అధి ఉన్నాను అని అంటాను సుపీరియర్ టు కామన్ ఫోర్ ఫోక్ కామన్ ఫోక్ కదా సామాన్య జనులు ఎలా అయితే వాళ్ళ దానికంటే నేను ఉత్తముగాను అదంతా రాక్షసమైన పుష్ మానవ పుష్ప తర్వాత పూజ జనులు కూడా కొంచెం అసలు చూసుకోవాలి పూజ అంటే ఏమిటి నడిచి వస్తుంటే పువ్వులను వేస్తా దాంట్లో పువ్వులను వేయడంలో రెండు మద్దతు కాళ్ళకి వేస్తా అంటే పువ్వుల మీద నడిచేదాడు ఒకసారి నాకు అది మేము అగ్గడం నేను నడవడం మానేస్తాను నేను పువ్వులు వేస్తే నేను నడవడం అప్పటికే పువ్వులు వేస్తే సార్ ఆ పక్కన నుంచి అక్కడి నుంచి వచ్చాను ఈ పువ్వులు ఏం చేస్తారు మీరు కూర్చోండి వెళ్ళి వాటిని పువ్వులు నేను పొక్కన పువ్వులు వేయడం మానే ముందు నేను పువ్వులు వేయడం మానేస్తే నేను వస్తాను అయితే రాను నా ఉంటనే అసలు బంధువు నేను పువ్వులు వేయొద్దు కాళ్ళ దగ్గర పువ్వులు వేస్తానండి పొక్కడం తన చూసి పరమ విష్ణులని యొక్క విభూతిని చెప్పేసి తెలుసుకుని ఆ విష్ణుని స్మరించవలసింది పోయి వాటి అన్నింటినీ తుంపి కాళ్ళ కింద వేసి ఆలతో తొక్కుతాను అది ఏ సినిమాటార్ ఇలాంటి మహాత్మ కూడా ఇటువంటి విచ్చి పెట్టాలని సమర్పించటం చాలాకత్వం తర్వాత పువ్వులు నెంతి మీద వేస్తారు కొంతకంద వేసేదానికంటే నెంతి మీద వేసింది కొంత చేతిస్తే ఇది కానీ అసలు ఏమి చేయకుండా పువ్వుల ద్వారా వెళ్ళకుండా వాటి దాన్ని వాటిని నిధులు గుణం ఈ రుణైనటువంటి పూజ తర్వాత హారత్ హారతి మాత్రం హారతివ్వాలి అందుకోసం తపస్సు చేయడం అందరూ మా పాతములను నమస్కారం చేయగలను అందుకోసం తపస్సు చేయటం తర్వాత కొంతమంది పిచ్చి ఇంకా ఒక స్థాయిలో ఉంటుంది నేను నా దేహ త్యాగం అయిపోయిన తర్వాత ఆ దేహం మీద ఒక స్మారకమును నిర్మాణం చేయగలను అందుకోసం తపస్సు చేస్తాను ఆ దేహానికి ఒక సమాధి శక్తి పూజలు చేయగలరు అందుకోసం ఆ తపస్సు ఇలాంటి నేను ఒక్క మాట చెప్తా వినండి అదే నేను అడుగుతాను చెప్పండి నాకు పర్సనల్ కన్ఫర్మేషన్ నేను చెప్పిన వాహనాలలో సమాజంలో జన్మలు ఉన్నానంటే చాలా మంది కనపడతానండి వీళ్ళందరి తపస్సు ఎవరో కూడా తపస్సు అలా ఉండదు సత్కారమాపు దంభ దంభ అంటే ఎలాగో తెలుస్తుందంటే ఆ చేస్తున్న తపస్సు మీద ప్రేమ ఉండదు కేవలం జనులకు చూపించు తప్ప తపస్సు చేయడం దాని మీద ప్రేమ ఉండదు కేవలం జనానికి జనాలని ఎలా చూపించడం కోసం అలాగే కష్టపడిపోవటం తపస్సు చేయడం ఉదాహరణ అది తామసం వస్తుంది ఎలాగంటే మీద కూర్చోవడం అదంతా ఇక్కడ పెద్ద పెద్ద యజ్ఞాలను కాదు చేయటం ఆ చేస్తున్న యజ్ఞం లేదు ప్రేమకున్నాడు ప్రేమ ఉండదు కోటి కుంకుమ పూజ అంటాం కోటి ఎందుకు వెయ్యి సార్లు చేయొచ్చు కాదు వెయ్యి వెయ్యలు వెయ్యి వెయ్యాలంటే పది లక్షలేదు దాన్ని బండి పది కోటి కుంకుమ పూజ అన్నా బస్తాలకు బస్తాల కుంకుమ అది కుంకుమ కొని ఏదో సో పూజ అయిన తర్వాత ఎవరి మీద ఎవరి కోసం చేస్తున్న పూజ అంటే యూనివర్సల్ మదర్ యూనివర్సల్ మదర్ అక్కడ ఎలా ఉంది ప్రేమ ఆ ప్రేమ ఉందా యూనివర్సల్ మదర్ ప్రేమ అంటే ఎలా ఉంటుంది అమ్మా నీ శక్తి వల్లనే నా పలుకులు పలుకు కలుగుతున్నాను చెవులు వినగలుగుతున్నాయి నీ శక్తి వల్లనే మనస్సు కంట్రోలు చేయగలుగుతుంది ఈ మహాశక్తి వల్లనే నేను ఈ మనిషిగా బతుకుతున్నాను నేను ప్రార్థించడానికి కావలసిన సంకల్ప శిక్షణ కూడా నీ అనుగ్రహమే నీ నుండి నేను పోదేది ఒక్కటి అదేమిటంటే ఈ వ్యామోహం పెట్టేటువంటి మాయా చక్కని నా మీద విస్తపచ్చు నీ మాయా చాలీ పడేస్తే దాని నుంచి బయటకునే సామర్థ్యం కాబట్టి నా జీవితాన్ని ఈ విధంగా కడవేయచ్చు నీ మాయా నా మీద చూసి నన్ను నీళ్ళు బతుకో అని ప్రేమతో ప్రార్థిస్తే అది ప్రేమ అవుతుంది అది నమస్థు అది ప్రేమ అవుతుంది తప్ప అది లేదు అసలు ఆ దృష్టే లేదు ఊరికే పారాయణ చేసే ఉండడం బయటకు పెట్టేసి ఆ సమయం అల్లా గబులవలము చేయడమే ఎక్కువను వెళ్ళగ తక్కువ దాని మీద ఈ ప్రేమ మీద ఫోకస్ లేదు ఫోకస్ అంతేపు కూడా జనులకు చుట్టూ చూడకూడకస్ షో అంటే ఎక్కడైనా సరే అత్తహాసంగా ఉందంటే మీరు వెంటనే మీరు యాంటీనా దోసంపడినట్టుగా వెంటనే ఇదేదో గడబిడ సమాచారం దానినే చాలా అని మీరు పంపుకోవాలి అసహాసంగా ఉండదు అసహాసంగా ఉండాల్సిన అవసరమే ఈశ్వరుని ప్రార్థించటము పబ్లిక్ చూపించడం కోసం లేక తన మనం ఎక్కువ ఈశ్వరులకు సమర్పించుతో కొనక ఇది ప్రైవేట్ కమ్యూనియన్ ఆర్ పబ్లిక్ డిస్టిప్ కాబట్టి పబ్లిక్ డిస్ప్లైన్ కోసం చేసే తపస్సులు ఇవన్నీ కూడా ఆ తపస్సు ప్రేమ దాన్ని ఏమి అంటారంటే సత్యనారాయణ వ్రతం చేసి పనులు పెట్టాం సత్యనారాయణ వ్రతం మీద ప్రేమ ఉండదు సత్యనారాయణ స్వామి మీద ప్రేమ భక్తి మీద ప్రేమ ఉండదు భక్తి అంటే ఏదనుకుంటున్నారు ప్రసాదాలు పుచ్చుకోవడం బట్టు కాదు మన వాళ్ళు ఏం చేశారంటే భక్తి అనగా ప్రసాదం ఎందుకు మంచి కొను ప్రసాదం అట్లాంటిది నెంబర్ వన్ ప్రసాదం మహిళకం లేదు అనుకోకుండా ప్రసాదం చేసి వస్తే ఒక సందర్భం వేసుకోవడంలో తప్పేం లేదు మంచి పని కానీ అది అంత ఈశ్వరారాధనలో ప్రముఖమైన విషయం లేదు దేవాలయానికి వెళ్ళి ఈశ్వరారాధనలో ప్రముఖమైన ఏది అని అడిగితే వన్ టూ త్రీ పోత నాలుగు గ్రహాలు స్తోత్రము చదువుతా ప్రదక్షిణము చేత పుష్పముడు సమస్కృతుత ప్రసాదము భక్షించే టీ ప్రసాదము భక్షించబట్లేదు కాబట్టి స్తంభము కొనకు స్టో ప్రేమ దేవుడి మీద ప్రేమ ఉండాలి కానీ ఆ ప్రసాదం మీద ప్రేమ ఉండాలి ఈ మధ్యన ఈ భక్తి అనే దాని గురించి నేను రెండు మూడు గంటలో అర్థం చెప్పాను ఇంగ్లీష్ చెప్పాను పదకొండు అధ్యానం ఆశనే సో మద్భక్త సంగమతి మొత్తర మరమా భక్త సంగతి నిర్వహణ స్థర్మభూత బాహ అని అందులో మన భక్త భక్తి అడుగు అది ముందు శ్లోకంలో కూడా భక్తి గురించి వచ్చింది రెండు శ్లోకాలు మనలో ఆఖరి శ్లోకము అందులో మూడు శ్లోకం వీటిపై మీకు ఏమైనా ఉత్సాహం ఉంటే అది యూట్యూబ్లో కామెంట్ అయితే వీకెండ్ గీతా క్లాస్ అనే పేరు తోటి వస్తాయి ఒకటే ఇప్పుడు మళ్ళీ గురించి మొక్కలు తగ్గుతాయి ఇప్పుడు చెప్పడానికి అవకాశం తక్కువ కనుక మీకు ఒక్కొక్కటే వినండి ఇంగ్లీష్ లో ఉంది కనుక ఈశ్వరం భక్తి ఉండాలి తప్ప ప్రేమ ఉండాలి తప్ప ప్రకటన ఉండకూడదు ప్రకటన తెలిసి కొన్ని ప్రేమ పెరిగిపోతుంది ప్రేమ పెరిగింది కొన్ని ప్రకటన పెంచుకోబట్టి ఆ విధంగా ప్రకటించడం ప్రచారము మీరు ఏదైనా ఒక ఇంకార్జీ చేస్తే అసలు ప్రచారం కొనకై ప్రచారం కొనకే ఒక స్కాలర్ పెట్టుకోం ఒక గ్రూప్ పరిధిని పెడతాం క్యాండే పెడతామంటే మీరు ప్రచార కమిటీ చైర్మన్ అండి అని ఒక ఆయన పెట్టడం ఇంకా ఆయన చెప్పారు ఆయన కట్టి ఆయన మొత్తం హైదరాబాద్ డోవలోనే సరిగా ఇబ్బంది జరుగుతున్నావో అదంతాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఆ విధంగా చేసిన సపస్సు చలము అద్భుతం అంటే రాజస్వ సపస్సు యొక్క ఫలము ఇక్కడనే కదా రాజస్వ సపస్సు ఎందుకోసం చేశారు లోకంలో పేరు ప్రఖ్యాతులు రావడం కోసం మీ పేరు మీ ముఖము టీవీలో కనపడటం కోసం మీరు తపస్సు చేశారనుకోండి మీకు ఆ తపస్సు చేసిన గురించి కట్ చేసేయండి మీ ముఖం పది సార్లు టీవీలో కనపడేట ఏకాదశి ఉపవాసం చేసి మీరు ఒక ఆయన అనుకోండి ఆయన నేను ఏకాదశి ఉపవాసము అనుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గుండెం ఇంకా ఉపవాసం పూర్తవకముందే ఫలం వచ్చేస్తుంది నలుగురికి చెప్పారు ఫిఫ్టీ పర్సెంట్ ఇంకో నలుగురు చెప్పి వాళ్ళు ఇంకో నలుగురు చెప్పారు అనుకోండి ఆయన ఉపవాసం అది ఏదో ఒక మంచిగా పది మందికి ఇక్కడ చేరినం మీ ఏకాదశి పుణ్య ఉపవాస ఫలం ఏకాదశి పుణ్య ఆ ఫలం కూడా కట్టేస్తుంది తప్పి ఉపవాసం అంటూ ఆ ప్రవాహంలో చేసి పెట్టే ఆ సతీవుడికి కానీ లేకపోతే ఆయన మహానసాధ్యక్షులు కానీ ఉంటారు అంటే పాచికాధ్యక్షుడు ఆయనకి కానీ మిగతా వాళ్ళ వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళని మనం ఏకాదశి ఉందంటే ఊళ్ళే వాళ్ళకి ఎందుకు మనం అందులో ఉత్సాహంగా ఉన్నాం ఏదో ఉన్నారు ఏంటంటే ప్రధానమైన కోసం చేస్తాం పర్వాలేదు బాగా ఉన్నాను చెప్పాలి కానీ ఏడా ఏకాదశిరా అనుకోవద్దు కాబట్టి పెట్టుకోవాలి ఏ పని కూడా నష్టంగా పెట్టుకోవాలి కనుక మీరు కనుక దాన్ని ప్రచారంలో పెట్టినట్లయితే అది ఆ ఫలము చలమైపోతుంది చలం అద్భుతం చలం అంటే ఆ తపస్సు నశించిపోతుంది నశించిపోతుంటే దాని ఫలం మీకు ఇక్కడ క్షయమైపోతుంది ఫలం అద్భుతం అంటే ఏంటి చూడండి అధ్రువం అన్న దానికి అర్థం ఏంటంటే రెండు అర్థాలు పెట్టాలి ఒకటి ఆ విధంగా ప్రజలను వినిపించడం కోసం ప్రజలు మెట్టుకోవటం చేసే తపస్థుతి పుణ్య ఫలం ఉంటుందా ఉండదా చెప్పడం కష్టం అసలు మొదటికే మోసం మీరు లోకంలో మెట్టుకోవడం ఓ యజ్ఞం చేశారా ఆ ఫలం స్వర్గం ఫలం అవుతుంది అందుకే స్వర్గం వస్తుందా ఏమో చెప్పడం కష్టం ఎందుకంటే మీరు లోకంలో మర్చి కోసం చేశాడు కదా కాబట్టి దాని ఫలము అధ్రువలం లేకపోతుంది సాధారణంగా శంకరులు ఏమన్నా అవుతుందా కర్మఫల ద్రవ్యము అని మన ప్రయోగం ఉంటే సరే కర్మఫల అంటే ధ్రువం కర్మఫలం అనేది ధ్రువము నిశ్చితం దానికి ఇంకేడా ఉండదు కానీ రాజసంధేపటికి ఆ కర్మఫల ద్రౌవ్యము కూడా సందేహంలో పడిపోతుంది అద్్రూపం ఈ తప్పనిసరిగా వీరికి కర్మ ఫలము లభించి తీరును అని చెప్పడానికి వీలు లేని పరిస్థితి నిర్మాణమవుతుంది అందుకనే ఉద్యోగ ప్రచారం దేశాల ప్రచారం చేసి రాష్ట్రాలతో ప్రచారం చేసి నగరాల ప్రచారం చేసి పుణ్యకర్మలు దాని ఫలము నిశ్చితము కాదు మరి చేసీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే మీరు అడగచ్చు కొంతమంది అడిగారు కూడా మరి ఎలా మీకున్నది తెలివి కానీ మరి వాళ్ళకి లేవట్టావా వాళ్ళు నిద్రాహారాలు మాని లక్షలు ఖర్చు పెట్టి ఎందుకు చేస్తున్నారు అంటే నేనైతే ఒక్కటే సమాధానం ఉన్నాను అడిగాను అడిగితే నేను సమాధానం చెప్తాను నేను సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అండి మీరు స్నేహితులుగా సిద్ధంగా ఉన్నారా దట్ ప్రాబ్లం అక్కర్లే చెప్పండి సరే ఇప్పుడు అంటే హ్యాబిట్ వాళ్ళు స్టే వాళ్ళు పండితుడు ఆ పాండిత్యం లేదు ఆ పాండిత్యం లేదు వాళ్ళకి ఈ విషయం తెలియదు ఎందుకు తెలీదు వాళ్ళు భగవద్గీత భగవద్గీత చదివిన వాడు అయితే ప్రచారం అవుతుంట భగవద్గీత చదివిన వాడు ఎక్కడో వాళ్ళ ప్రచారం కాదు చదివేదన్నా ఆయన చదవలేదు చదివేదన్నా భగవద్గీత చదివిన వాళ్ళు ఆ శ్లోకం చదివేటంటే వాళ్ళు తిరిగిపోతాయి అయ్యి బాబాయ్ ఇంకా ఇది వాళ్ళు అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అని ఎంత కాక్ష మనం ఉండాలి మనం చేసే తపస్సు లోకంలో ప్రచారం చేసే ప్రయత్నం మనం చెయ్యమే రాదు అయిగా మనం చేసే తపస్సు తెలియకుండా జాగ్రత్తగా తెలిసిపోతుందేమో కనెక్ట్గా ఉంటారు నాకు